శ్రీగురుభ్యో నమ హరి ఓం గణానాగణపతింహవామహే కవి కవీనాపవశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుష్ణువన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాం vande guru అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా కవిం పురాణమనురం అణోర్ణీయాం సమనుస్మరే ధాతరమిత్య రూప ఆదిత్యవర్ణం తమస పరస్ ఆదిత్యవర్ణం అంటే ఆ పరమాత్మ సూర్యుని వలె ప్రకాశించువాడు ఇప్పుడు పరమాత్మ బయట ఉన్నాడు అనుకోండి బయట ఉంటే సూర్యుని వలె ప్రకాశించేది ఇంకొకటి ఏమీ లేదు కదా ఏముంది సూర్యుడిలాగా ప్రకాశించేది ఏమైనా ఉండాలి బయట లేదు కదా అదే పరమాత్మ ప్రకాశస్వరూపుడు అంటే ప్రకాశము రెండు రకాల దృశ్యము దృక్ దృశ్య ప్రకాశము దృక్ ప్రకాశము ఇప్పుడు ఈ ఘటపటాదులు మనకి తెలుస్తున్నాయి అంటే ఈ దృశ్య అంటే కనబడే ఆ కాంతిలో అవి ప్రకాశిస్తున్నాయి కాబట్టి మనకి తెలుస్తున్నాయి కానీ ఇక్కడ లోపల ఓ ప్రకాశం ఉండాలి వెలుగు ఉండాలి బయట వెలుగు సరిపడదు లోపల వెలుగు ఉండాలి ఆ లోపల వెలుగుకి తెలివి అని పేరు ఆ తెలివి అనే వెలుగు లేదనుకోండి శవానికి శవం పక్కన ఘటం పెట్టి బాగా ఫస్ట్ క్లాస్ బల్బు వెలిగి వేసి వెలిగిస్తే శవం గ్రహిస్తుందా గ్రహించబట్టి వెలుగు అంటే బయట కనపడే వెలుగు ఆ బయట కనపడే వెలుగును కూడా ప్రకాశింపజేసే లోపలి వెలుగు చైతన్యము అనే వెలుగు ఇప్పుడు ఈ రెండే వెలుగులు బయట కనపడే వెలుగులలో కన్నిటిలోకి గొప్పది ఏది ఆదిత్యుడు సూర్యుడు ఇంకా అంతగంటే గొప్ప వెలుగేమీ లేదు భూమండలం నుంచి చూస్తే అంతకంటే గొప్పది ఇంకేమీ లేదు అయితే ఈ లోపల ప్రకాశించే వెలుగు హోటము ఎరుక దానికే ఆత్మ చైతన్యము అంటారు అదే దేవుడు అంటే పరమాత్మ అంటే అదే మరి ఇది ఉపనిషత్తు కదా ఉపనిషత్తు అంటే ఈశ్వరుడు ఆత్మరూపంగా ప్రతిపాదింపబడతాడు కాబట్టి ఈ లోపల వెలుగే ఆ వెలుగు అది సూర్యుణ్ణి కూడా ప్రకాశింపజేస్తుంది సూర్యుడు కూడా ఈ వెలుగులోనే ప్రకాశిస్తాడు ఈ విషయం నిన్న మనం అనుకున్నాము సో కాబట్టి ఈ ఆత్మరూపంగా ప్రకాశించే ఆ పరమేశ్వరుణ్ణి పోలిక చెప్పాలంటే ఆ వెలుగుకి ఇంకేమున్నది ఇంకా రెండవది పోలిక లేదు కేవలము ఆదిత్యుణ్ణి మాత్రమే పోలికగా చెప్పగలుగుతుంది ఆదిత్యవర్ణం ఇది మంత్రంలో కూడా అలాగే ఉన్నది ఇక్కడ ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ పురుష సూక్తలో మంత్రం వేదాహమేతం పురుషం మహాంతం నేను ఆ పురుషుణ్ణి ఆ పూర్ణ ఆత్మను తెలుసుకున్నాను ఆదిత్యవర్ణం తమసస్థు పారే ఆదిత్య ఆదిత్యుడు వలె ప్రకాశించేటువంటి ఆ పురుషుణ్ణి తెలుసుకున్నాను అదే ఇది ఆదిత్యవర్ణం భాష్యకారులు ఎవరన్నారు చూడండి ఆదిత్యవర్ణం ఆదిత్య సేవా నిత్య చైతన్య ప్రకాశ వర్ణయ ఆదిత్యవర్ణం ఆదిత్యుని యొక్క వెలుగు వంటి వెలుగు కల చైతన్యము పరమాత్మ ఆదిత్యుని యొక్క వెలుగు అంటే అక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే నిత్య ఆదిత్యుడు నిత్యుడు చక్కటి దృష్టాంతం ఆదిత్యుడు వచ్చిపోయిట్లా కనపడతాడు కానీ వచ్చిపోవడం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు అది ఎంత వ్యామోహాన్ని కలిగించే విషయం అంటే వెస్ట్రన్ హెమిస్ఫియర్లో అంటే పాశ్చాత్య దేశాల్లో పద్నాలుగు వందల సంవత్సరం వరకు కూడా అంటే కోపర్నికస్ కెప్లర్ గలీలియో అనే ఈ పెద్ద పెద్ద సైంటిస్టులు మధ్యయుగాల నాటి సైంటిస్టులు వాళ్ళు వచ్చి సూర్యుడికి అస్తమయం లేదు ఉదయం లేదు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లేదు అని చెప్పే వరకు వాళ్ళు అక్కడ ఆ సమాజం ఏమని విశ్వసించేదంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు సూర్యుడు ఉదయిస్తాడు యథార్థంగా ఉదయిస్తాడు అస్తమిస్తాడు అని విశ్వసించేవాడు ఆ విశ్వాసం ఎంత గట్టిగా ఉండేదంటే ఆఖరికి వ్యాటికన్ అంటే పోప్స్ వీళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉండేవారు బుక్ ఆఫ్ జెనిసిస్ అని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉండే ఇక్కడ ఈ లోకల్ మిషనరీలకి వాళ్ళకి ఏమీ తెలియదు ఊరికి అల్లరి చేయడం తెలుసు తప్ప వాళ్ళకి విషయ పరిజ్ఞానం చాలా తక్కువ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చదువుకుంటే బాగానే ఉంటుంది భగవద్గీత అందరికీ ఉపయోగపడుతుంది అలాగే తెలియని విషయం అందుకోసం నేను అంటున్నాను లేదా మరి వాళ్ళలో తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా పైకి చెప్పరు తేలు కుట్టిన దొంగలాగా మాట్లాడరు మాట్లాడేవన్నీ కూడా ఇతర విషయాలు మాట్లాడతారు తప్పితే అసలైన సంగతి చెప్పరు ఎనివే నేను క్రైస్తు గురించి ఏమంటలేదు ఆ మతంలో వచ్చిన పరిస్థితుల గురించి చెప్తున్నా సో ఈ వాటికన్ ఈ చర్చ్ వాళ్ళు వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉండేవారంటే వాళ్ళు కూడా ఇదే నమ్మేవారు ఇది సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు సో ఎర్త్ సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అని కానీ సూర్యుడు సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ హీలియోసెంట్రిక్ మోడల్ అనేది ఆయన కోపర్నికస్ కెప్లర్ మొదలైన మహాత్ములు ప్రవేశపెట్టారు అప్పటికే కాళిదాసు రాహమహిరుడు కాళిదాస్ కూడా గొప్ప ఎస్ట్రానమర్ యాస్ట్రానమర్స్ యాస్ట్రాలజర్స్ కాదు యాస్ట్రాలజర్స్ అంటే మీకు పొద్దున్న టీవీ పెడితే ఒక డజన్ మంది వర్ష పెట్టుంటారు చూడండి వాళ్ళకి వాళ్ళకేమీ తెలియదు వాళ్ళకి యాస్ట్రానమీ ఏమీ తెలీదు గురికేదో ఈరోజు బహుశా వర్షం పడే అవకాశం ఉంది అంటే పడతాయని చెప్పినట్ట పడనండ రాబోయే నెలలో మీరు మీ పై అధికారులతో కనుక సరిగ్గా ప్రవర్తించకపోతే వారికి కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఏమన్నామాటది అది ఎలా ఉంది మీకు వింటే ఎలా ఉంది అది నాకైతే వాడిని పట్టుకుని మొట్టిగా వేయాలనిపించట్లా నా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు అనివే సో వీళ్ళు ఆస్ట్రాలజర్స్ నేను యాస్ట్రాలజర్స్ గురించి చెప్పట్లా నేను యాస్ట్రానమర్స్ గురించి చెప్తున్నా కాళిదాసు ఈజ్ ఎ గ్రేట్ యాస్ట్రానమర్ అతను ఆస్ట్రానమీలో బుక్ ఉంది అలాగే వరాహమిహుడు ఆర్యభటు మన శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్లకి వాటికి ఆర్యభట ఇచ్చాది నామధేయాలు ఉరికే పెట్టారనుకుంటున్నారా వాళ్ళు గొప్ప గొప్ప మ్యాథమెటీషియన్స్ అండ్ ఆస్ట్రానర్స్ వాళ్ళు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోందని హీలియోసెంట్రిక్ మోడల్ వాళ్ళు ప్రవేశపెట్టారు గ్రీక్ యవనులు అనబడేవారు వాళ్ళలో కూడా మంచి ఆస్ట్రానమీ ఉండేది వాళ్ళు కూడా హీలియోసెంట్రిక్ మోడల్ చెప్పేవారు ఇదిగో ఈ వ్యాటికన్ వాళ్ళు యూనివర్స్ స్టాటిక్ యూనివర్స్ యూనివర్స్లో అన్ని ఫిక్స్డ్గా ఉన్నాయి ఏది కదలటలేదని చెప్పేవారు తర్వాత ఒక్క భూమి ఫిక్స్డ్గా ఉంది సూర్యుడు ఒక్కడూ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని ఇలాగేదో చెప్పిందారు గలీలియో అది కరెక్ట్ కాదన్నందుకు ఆయన మీద ఎంత పెద్ద శిక్ష వేసి ఆయన నానహింస పెట్టారు మీకు తెలుసు తర్వాత బ్రూనో అనే ఇటాలియన్ ఎస్ట్రానమర్ బ్రూనో బిఆర్యుఎన్ఓ మీరు కావలిస్తే గూగుల్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు లేకపోతే ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో కూడా మీరు చెక్ చేసుకోండి చదవడం ఒకసారి మంచి మంచి విషయాలు సో ఈ బ్రూనో అనే ఆయన భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ఓపెన్గా చెప్పాడు వాటికన్నని ధిక్కరించాడు మీకు తెలీదు అని వెంటనే ఆయన్ని బర్నింగ్ అన్ ది స్టేక్ అని అంటే మనిషి చుట్టూ కట్టెలు పేర్చి జీవించుండగానే తగలబెట్టేట అలా చేశారు వాటికెన్నను ధిక్కరించినందుకు శిక్ష అంత మూర్ఖంగా ఉండేవారు ఎందుకు చెప్పాను ఇదంతా అంటే ఏదో చెప్పారు ఆదిత్య వర్ణం ఆదిత్యుడు సో ఏదో ఒక కనెక్షన్లో చెప్పాను వాటెవర్ సో ఈ ఆదిత్యుడు బయట ప్రపంచ సూర్యోదయా ఉదయాస్తమయాలు ఉండవు యా నవ్ ఐ ఘాట్ ఇట్ ఆదిత్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు నిత్య ప్రకాశస్వరూపుడు ఈ విషయం మనందరికీ తెలుసు ఇక్కడ శంకర్లు చూడండి నిత్య చైతన్య ప్రకాశ ఆదిత్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు ఆత్మ చైతన్యానికి కూడా ఉదయాస్తమయాలు ఉండవు మనం అనుకుంటాము నిద్రపోయినప్పుడు ఆత్మ నిద్రపోతుందనుకుంటాం ఆత్మ ఆత్మ నిద్రపోదు ఎందుకంటే నిద్రపోతే మీకు హాయిగా ఉందా లేదా తర్వాత ఏమీ తెలియకుండా ఉందా లేదా కానీ నిద్రపోయినప్పుడు చాలా సుఖంగా ఉందని ఏమీ తెలియకుండా ఉందని తెలుస్తుందా లేదా మరి ఆ తెలియాలంటే తెలుసుకునే చైతన్యం తెలివిగా ఉంటే తెలుస్తుంది లేకపోతే ఎలా తెలుస్తుంది కాబట్టి నిద్రలో ఏమీ తెలియకపోవడం కూడా ఒక అనుభవమే ఆ అనుభవానికి సాక్షిగా ఆత్మచైతన్యం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది ఎలా అయితే సూర్యుడు అస్తమించినట్టు రాత్రిపూట లేనట్టు కనబడ్డా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడో నిత్యమును సర్వకాల వలయములు అదేవిధంగా ఆత్మచైతన్యము రాత్రిపూట నిద్రపోయినప్పుడు లేదన్న ఒక భ్రమ కలిగిన వాస్తవంలో నిత్యము అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే సర్వావస్థల ఎందు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది ఎలాగైతే సూర్యుడు ఉదయము అస్తమయము సంధ్య అనే మూడు అవస్థలలో కూడా సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆత్మ చైతన్యం ఎప్పుడు ప్రకాశిస్తూ ఆ చైతన్యమే దేవుడు మీ హృదయంలో ఉన్న ఎరుక అదియే ఏ ఈశ్వరుడు చేతనే మనం జాగ్రత్త వ్యవస్థలో మనం ఎలా ఉంటామంటే ఎప్పుడూ ప్రాపంచిక విషయాలని భావన చేస్తూ ఉంటాం అదే బంధం అలా కాకుండా తన స్వరూపాన్ని తాను భావన చేస్తూ ఉండడం సెల్ఫ్ అవేర్నెస్ అంటారు అంటే నేను నన్ను నేను తెలుసుకుంటూ ఉంటాను సెల్ఫ్ అవేర్నెస్ ఐఆమ్ కాన్షియస్ ఆఫ్ మై సెల్ఫ్ దీన్ని ఆత్మనిష్ట అంటారు ఆ ఆత్మనిష్టలో ఉన్నప్పుడు మీకు ఈ సుఖ దుఃఖాది ద్వంద్వాలు ఏమీ ఉండవు సాధకులు ఆత్మనిష్టని అభ్యాసం చేయాలి సెల్ఫ్ అవేర్నెస్ అనే ఇన్నర్ అవేర్నెస్ అని అంటారు అంతశ్చేతన వారు ఏమని చెప్పేవారంటే ఏ సాధకునిలో ఈ అంతశ్చేతన బాగా జాగృతమవుతుందో వాడికి సకల జగత్తు కూడా ఆ ఈశ్వర చైతన్యంగా భాషిస్తుంది అని చెప్పి మనలో ఆ అంతశ్చేతన జాగృతం కాని కారణంగానే మనకి జగత్తు అనేకముగా ద్వంద్వములతో నిండినదిగా కనపడుతూ ఉంటుంది కాబట్టి సాధకులు ఏం చేయాలంటే అంతశ్చేతనని బాగా జాగృతం చేయాలి దాన్ని నిద్ర లేపాలి అంటే ఎలాగంటే ఇప్పుడు స్నానం చేస్తున్నారనుకోండి లేకపోతే మెట్లు ఎక్కుతున్నారు అనుకోండి లేకపోతే ఒంటరిగా నడుస్తున్నారనుకోండి మీరేం చేస్తారు మీరు ట్రై చేస్తున్నారు అసలు ముందు అండర్స్టాండ్ మీరు ఏం చేస్తూ ఉండుంటారు ఏదో ఆలోచిస్తూ ఉండుంటారు ఏం ఏదో మనస్సు కోతి కోతుందనుకోండి అది ఎటు దూకుతున్నా ఎటు దూకడం అన్ని వైపులకి దూకుతుంది దానికి వ్యవస్థే ఉండదు అలాగే స్నానం చేస్తూ ఉంటారు స్నానం చేస్తుంటే సబ్బు డోవు సబ్బు డోవు అని పావురం ఇప్పుడు ఈ చిలకల కోకిలకి పావురానికి చాలా తేడా కోకిల మహానందంతో కుహురావాన్ని చేస్తుంది అదే పావురము ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది పావురం చూడండి ఈ ఈ ప్రసంగానికి ఏమైనా సంబంధం ఉందా స్నానం ఏమిటి లో సబ్బు ఏమిటి కోకిలు ఏమిటి పావురం ఏమిటి ఎక్కడ ఎక్కడ మనస్సు ఎలా వెళ్ళిందో సో ఈ విధంగా అనేకానేకములైన థాట్స్ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఉదాహరికి ఉదాహరణకి సంబంధం ఉండదు ఏదో సంబంధం ఉంటుంది కూడా సో అలా మనస్సు తరు ఎక్కువ ఉంటారు ఈ లోపల స్నానం పూర్తవుతుంది ఏమిటి సాధించినట్టు స్నానం అయితే అయింది కానీ మీరు ఒకటి ప్రాక్టీస్ చేయండి సెల్ఫ్ అవేర్ అలా సెల్ఫ్ అవేర్ స్నానం చేసేప్పుడు బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆ స్పర్శ జ్ఞానానికి దాన్ని వాచ్ చేయండి బీ అవేర్ జస్ట్ బీ అవేర్ నడిచేప్పుడు జస్ట్ బీ అవేర్ మెట్లు ఎక్కేప్పుడు జస్ట్ బీ అవేర్ ఎందుకండి సంసారం గురించి ఇప్పుడు మెట్లు మీరు సంసార సమస్యలను పరిష్కరించరు కదా మెట్లు ఎక్కి మెట్లు ఎక్కని తర్వాత ఏమైనా పరిష్కరిస్తారు కదా అప్పుడు సంసార సమస్యల గురించి చింత చేసే ఉపయోగం ఏంటి మెట్లెక్కేపుడు బ్యాంక్ అకౌంట్ గురించి ఆలోచించేమిటి లాభం ఎట్లెక్కేపుడు సెల్ఫ్ అవేర్ ఆ సెల్ఫ్ అవేర్నెస్ అంతశ్చేతన దాన్ని బాగా జాగ్రత్త చేయాలి అడుగుతుంటే ఫోన్లో మాట్లాడేప్పుడు అక్కర్లా ఎందుకంటే ఫోన్లో వాళ్ళు వాళ్ళకి మతిపోతుంది ఏమిటి అవతల వైపు ఆయన ఉన్నట్టనట్ట వాళ్ళకి అర్థం కాకుండా ఇప్పుడు కాబట్టి ఫోన్లో మాట్లాడేప్పుడు పాఠం వినేప్పుడు అక్కర్లేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఒంటరిగా ఉండకపోతే ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ఉండడం అభ్యాసం చేయాలి అంతశ్చేతనాన్ని జాగ్రత్త చేసుకునే అభ్యాసం చేయాలి అలా అభ్యాసం చేస్తే ఆదిత్యుని యొక్క కాంతి మీ చైతన్య ప్రకాశం ముందు ఎందుకు పనికిరాదు మీకే అనుభవానికి వస్తుంది ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమసస్తు పారే తమస పరస్తాత్ రెండో ఒకటే అర్థం తమస పంచమే చీకటి కంటే పారే ఆవల అవతల ఆవల పెంజీకటికి ఆవల వెలుగొందు అంటో బా బొమ్మరి పోతన గారు అనలేదు ఒకపరి జగములు వెలినిడి మరి ఒక పరి లోపలికి గొనుచు సర్వము దానయ్యి ఏదో ఉంది పెంజీకటికి మంచిది మీకు మీకు కదా పద్యం బాగా మంచిది విరం ఈ నోసి పోయాం నాకు సగం సగమే గుర్తు నాకు ఆ పెంజీకటి పెంజీకటి అంటే పెద్ద చీకటి పెను చీకటి పెద్ద చీకటి అంటే చాలా గాఢమైన చీకటి ఏమీ తెలియని చీకటి ఆ చీకటికి అవతల ఉంటాడు దేవుడు ఉభయము దానై ఆత్మమూలు అంటే ఏదో ఏదో ఇక్కడ ఈ పద్యంలో ఇంకో దానివేమో కలుపుకుంటాను నేను కాబట్టి తమస పారే తమస పరస్తాద్ ఆ చీకటికి ఆవతల చీకటి ఏమిటో తెలుసిన ఇప్పుడు మీరు సంసారాన్ని గురించి సంకల్పాలు చేస్తూ ఉన్నారనుకోండి అదే చీకటి ఆ మోహము సంసారం సత్యం జగత్తు సత్యం దాంట్లో ద్వంద్వాలు సత్యం ఆ ద్వంద్వాల్లో నాకు సుఖం కావాలి నాకు దుఃఖం వద్దు అని ఈ విధంగా భావనలు ఏవైతే ఉన్నాయో అదే పింజీకటి అదే మహావ్యామోహం ఆ మహావ్య మీరు అలా సెల్ఫ్ అవేర్నెస్లో ఉన్నట్లయితే ఆ వ్యామోహం అంతా కూడా మంచు కరిగినట్టుగా కరిగిపోతుంది ఆత్మరూపుడుగా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి ఈశ్వరుణ్ణి బయట ఆరాధించటం అనేది మొదటి అడుగు మొదటి అడుగు లోపల ఆరాధించాలి ఆ సెల్ఫ్ అవేర్నెస్ రూపంగా ఆరాధించాలి ఎందుకంటే ఈ మంత్రాల్లో ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అని ఎక్కడొచ్చినా అది ఆత్మచైతన్య రూపంగానే దానికి వ్యాఖ్యానం ఎందుకంటే నిత్య చైతన్య ప్రకాశమే ఈశ్వరుడు ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి అంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్ని ఎప్పుడు అంతశ్చేతన ఆత్మనిష్ట ఇవి ఆ పదాలు సెల్ఫ్ అవేర్నెస్ అంటే అర్థం ఆ పదాలలాగా సంస్కృత పదం చెప్పి మీకు ఇంగ్లీష్ పదం చెప్తే మీకు తేలిక అవుతుందేమో చాలామందికి ఇంగ్లీష్ వచ్చునని నేను అలా అందిస్తూ ఉంటాను ఎందుకంటే సాధకుడికి విషయం అందాలి దాని ప్రయోజనం అది అంతేకాని లేకపోతే ఇంగ్లీష్లో చెప్పడానికి అంతకంటే ప్రయోజనం అంతకంటే తాత్పర్యమేం కాదు ఇంకా ఇంగ్లీష్ పదం అందిస్తే తక్కువనే చాలా కొంతమందికైనా బాగా టక్కుమని అందుకుంటారు భాష్యకారులు చూద్దాం తమస పరస్తాత్ అజ్ఞాన లక్షణాత్ మోహాంధకారాత్ పరం తం యాతీతి పూర్వేణ సంబంధ పూర్వశ్లోకంతో దీనికి కనెక్షన్ ఇచ్చుకోవాలన్నారు అంటే తమ యాతి ఆ పురుషుణ్ణి పొందుతాడు ఎలా పొందుతాడు ఈ విధంగా నిరంతరము చింతన చేయటం ద్వారా ఈశ్వరుణ్ణి చింతన చేయటం ద్వారా మీరు ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు శ్రీరామకృష్ణ వారు మాట చెప్పేవారు అమృతము వంటి మాటలు ఆ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సూత్రాలు అనమాట మీకు ప్రపంచం గురించి తెలియాలంటే ప్రపంచం నుంచి యువతలకు వచ్చి ప్రపంచాన్ని దూరం నుంచి చూస్తే తెలుస్తుంది ప్రపంచంలో ప్రవేశించి దాంట్లో ఇన్వాల్వ్ అయితే మీకు ప్రపంచం గురించి తెలియదు ఈశ్వరుడు గురించి తెలియాలంటే అలా దూరంగా ఉండి అప్పుడప్పుడు ఒకసారి విజిట్ చేస్తూ దూరంగా ఉంటే ఈశ్వరుడు గురించి తెలియదు ఎప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరించడం ద్వారానే ఈశ్వరుడి గురించి తెలుస్తుంది అని చెప్పేవారు You come to know God by associating with God. You come to know the world by dissociating from the world. That's what I want to say. So, anyway, Iśwara nne nirantara hum smarinshani. Atma rupanga smarinshani. Now, Allah ka poni nāmaa nne meru smarinshtamu. That's what I want to say. True, you are nāmaa nne smarinshani. But if you are nāmaa nne smarinshani also, ఆత్మరూపంగానే స్మరించాల్సి ఉంటుంది లేకపోతే ఏమిటవుతుంది నాలుగుతోటి రామ రామా రామా అంటూ ఉంటారు మనస్సు మళ్ళీ సంసారంలో ఉంటుంది అలా కాకుండా రామా అన్నప్పుడల్లా ఆ రామా అనే భావనతోటి కనుక రామా అన్నట్లయితే ఇప్పుడు ఆ రామా ఎలా ఉంది ఆ లోపల ఉండే చైతన్య రూపంగా ఉందా దానికంటే భిన్నంగా ఉందా చైతన్య రూపంగానే ఉంటుంది అంతే కాబట్టి అంతశ్చేతన ఈశ్వరుడు ఆ విధంగా నిరంతరము ఈశ్వరుణ్ణి స్మరించే ప్రయత్నం చేయాలి మీరు కూడా సాధకులు అయితే సాధకులుగా ఉన్న సందర్భం సాధకులనే ఒక ప్రేమతోటి నేను చెప్తున్నాను ఆ ఇన్నర్ అవేర్నెస్ని కల్టివేట్ చేసుకోవాలి ఒక్కరోజులో రాదు అది ఒక నెలలో రాదు గ్రాడ్యువల్గా కల్టివేట్ చేసుకోవాలి ఆధ్యాత్మికత అంటే బాహ్యంగా ఏవో కొంత గడబడి చేయటం అది అంతమాత్రం కాదు అది దాన్ని ఆధ్యాత్మికత అన ఏదో టు బిగిన్ విత్ అలాగేవో ఉంటాయి సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ అంటే అర్థం ఏంటి ఈ పలక ఉంటుంది చూడండి పలకకి సగమేమో రాసుకునేది ఉంటుంది సగం పూసలు ఉంటాయి ఇలా ఊచలో పెట్టి అంతేనా మ్యాథమెటిక్స్ అంటే అదేనా అలా దట్ ఈజ్ వెరీ బిగినింగ్ అది కాదు మ్యాథమెటిక్స్ అంటే సో అలాగే బాహ్యంగా ఏదో కొంత గడబిడ చేయటం దట్ ఈస్ వెరీ స్టార్టింగ్ పాయింట్ అసలైన ఆధ్యాత్మికత అంటే మీరు అంతశ్చేతన ఆ లోపల అది ఒక జాగృతం కావాలి భగవాన్ నమ్ముడు మహర్షి భగవాన్ ఎందుకు అయ్యారు పదిహేడు సంవత్సరాలు ఆయన మౌనంగా ఉన్నారు మనం పదిహేడు నిమిషాలు మౌనంగా ఉండడం కూడా మనకు కష్టమవుతుంది పదిహేడు సంవత్సరాలు మౌనంగా ఉన్నారు అబ్బా ఎంత సాధనో మీరు ఆలోచించాలి కాబట్టి ఆ పరమాత్మ తమస్సు కంటే ఆవల ఉండువాడు తమస్సుకి విరోధి కాదు తమస్సుకి విరోధి కాదు తమస్సుకి ఆవల ఉంటాడు చీక ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు చీకటికి విరోధి కాడు అంచేతనే మనకి చీకటి ఉంది సూర్యుడు చీకటికి విరోధి పక్షంలో ఇంక చీకటే ఉండకుండా ఎప్పుడూ వెళ్తూనే ఉంటుంది ఆయన చీకటికి విరోధి కాదు అలాగే ఆత్మ చైతన్యం పరమాత్మ అజ్ఞానానికి విరోధి కాదు సపోజ్ పరమాత్మ అజ్ఞానానికి విరోధి అనుకోండి అంటే పరమాత్మ ఉన్న చోట అజ్ఞానం ఉండదు అని కనుక అంటే మనలో అసలు ఎవళ్ళో అజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవళ్ళో ఉండకూడదు ఎందుకని మన హృదయంలో పరమాత్మ ఉండనే ఉన్నాడు సకల ప్రాణులలోనూ పరమాత్మ ఉన్నాడు కానీ మరి సకల ప్రాణులు అజ్ఞానులుగానే ఉండిపోతారు కారణం ఏమిటి అంటే పరమాత్మ అజ్ఞానానికి విరోధి కాదు జ్ఞానం అజ్ఞానానికి విరోధి తప్ప పరమాత్మ అజ్ఞానానికి విరోధి కాదు అనివే పగలు చీకటికి విరోధి చీకటికి అపోజిట్ పగలు రాత్రికి అపోజిట్ పగలు సూర్యుడు అపోజిట్ కాదు రాత్రి పడింది కూడా సూర్యుని వల్లే పొగలు వచ్చింది కూడా సూర్యుని వల్లే అనివే సో ఈ అజ్ఞానము మనలో అజ్ఞానము గలదు ఈ అజ్ఞానమే ఏ రూపంగా ప్రకటమవుతుంది మోహరూపంగా ప్రకటమవుతుంది మోహాంధకారా అజ్ఞానము అనేదే చీకటే ఈ సందర్భంలో షేక్స్పియర్ ఓ మాట చెప్పాడు షేక్స్పియర్ మహాకవి కదా సో ది కాళిదాస్ ఆఫ్ ది వెస్ట్ అని అంటారు వాళ్ళు ఏమంటారో తెలిసిన కాళిదాస్ని షేక్స్పియర్ ఆఫ్ ది ఈస్ట్ అని వాళ్ళు అంటారు ఇద్దరు మహాకవులు నిజంగా గొప్ప కవులు అక్కడ హైడ్ పార్క్ అని ఉంది లండన్లో అక్కడ షేక్స్పియర్ విగ్రహం ఉండాలి దాని కింద ఆయన రచనలలోని ఆయన రచించిన అనేక నాటకాల్లో వాక్యాలు మంచి మంచి సూక్తులు ఉంటాయి ఒక సూక్తిని రాసిపెట్టారు అది మహా గొప్ప సూక్తి చాలా ఆనందం కలుగుతుంది అదేమిటంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ డార్క్నెస్ ఇన్ దిస్ క్రియేషన్ అండ్ దట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఈ సృష్టిలో ఒకటే అంధకారము కలదు అది అజ్ఞానాంధకారము అని అర్థం ఇప్పుడు రాత్రి చీకటి పడుతుంది అంధకారము ఈ అంధకారము మనకు ఉపకారం చేస్తుందా ఉపకారం చేస్తుందా మనకు ఉపకారం చేస్తుంది ఎందుకని మనం హాయిగా నిద్రపోతాం తొందరలే రెండు మెతుకులు తిని పడుకుని నిద్రపోతాం మళ్ళీ అంధకారం ఇంక పోతుంది వెలుతురు వచ్చేస్తున్నప్పుడు నిద్రలేస్తాం మీరు ఊహించండి అంధకారం లేదనుకోండి అప్పుడు ఏమిటవుతుంది ఎంత కష్టం అవుతుంది మీరు ఈ కథం విన్నారా పొరవానికి రాజుగారు ఏమన్నారంటే ఇవాళ నుంచి నా రాజ్యంలో అందరూ కూడా రాత్రిపూట తెలివిగా ఉండి పొగలు నిద్రపోవాలి అని ఆయన జివో ఒకటి పాస్ చేశాడు జివోలు ఉంటాయి జివోలు ఎవడు పట్టించుకోడు ఉంటే వాళ్ళు అలా పాస్ చేస్తూ ఉంటారు జివో ఎంఎస్ నెంబర్ పదకొండు ఏదో పాస్ చేశాడు మళ్ళీ మొన్న ఆ జివోని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ జివో ఎంఎస్ నెంబర్ పదకొండు నిన్న పాస్ చేసిన జివో ఎంఎస్ నెంబర్ పదకొండు ఈనాటి నుంచి అప్లై కాదని ఈ జివో ద్వారా తెలుపుడు చేయడమైనది అలాగే ఓ జివోలు గవర్నర్ అంటే మిస్లేనియస్ అని అర్థం ఎంఎస్ అంటే మనం మిస్లేనియస్ అది ఎలా వచ్చిందో తెలియదు నాకు వాట్ ఎవర్ సో ఈ జియోలు ఏవో వస్తూ ఆయన జియో పాస్ చేశాడు ఈరోజు నుంచి నా రాజ్యంలో అందరూ రాత్రిళ్ళు నిద్ర తెలివిగా ఉండి పనులన్నీ చూసుకోవాలి ఆఫీసులన్నీ రాత్రిళ్ళే పనిచేస్తాయి పొగలందరూ నిద్రపోవలసినదే కానీ అది అది వర్కౌట్ కాదు మూర్ఖుడైన కూడా అలాంటి అని దానికి దృష్టాంతంగా చెప్పేవారు ఈ కథను ఇంకేదో ఉందా కథ సో అలాగే సో చీకటి ఈ చీకటి ఎవరికి విరోధి కాదు చాలా అనుకూలం సో దట్ మనం పొగల కష్టపడి పని చేయాలంటే రాత్రి చీకటిగా ఉంటే కళ్ళు పూసు పడుకోగలండి కానీ హృదయంలో అజ్ఞానం అనే చీకటి చాలా హానికరం కాబట్టి బయట చీకటి గురించి మీరు చింత చేయొద్దు బయట చీకటి అలా ఉండనివ్వండి దాన్ని డిస్టర్బ్ చేయక్కర్లా హృదయంలో ఉండే చీకటి గురించి మీరు ఆలోచన మనం దాన్ని గురించి ఆలోచించాలి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టే ప్రయత్నం చేయాలి ఒకవేళ మనం అజ్ఞానాన్ని పోగొట్టుకోకపోతే ఏమవుతుంది మోహము మోహము అంటే తెలుగులో మోహము అంటారు సంస్కృతంలో మోహము అంటారు తెలుగులో కూడా మోహం అనే అంటారు వ్యామోహము అని ఇంకో మాట ఆ మోహకే వి ఆ అనే రెండు ఉపసర్గాలు చేరిస్తే వ్యామోహము అయింది సో రెండు ఒకటే మాట మోహం వ్యామోహము వ్యామోహం అనగానేమి మోహము బిడాలము బిడాలమనగా మార్జ్యాల సో మోహ శబ్దానికి అర్థం ఏంటంటే మోహ వైచిత్యే అని ధాతు అంటే ఉన్నది ఒకటి మనం తెలుసుకునేది మరొకటి విపరీత జ్ఞానం త్రాడు చూసి పాము అనుకుంటాడు దాన్ని మోహము అని అంటారు ఇప్పుడు మీకు నేను మోహానికి దృష్టాంతం చెప్తా చూడండి సుఖము లేక ఆనందము బాహ్య జగత్తులో ఉన్నది ఇది మోహం అంటారా సత్యం అంటారా దీని ఏమంటారు మోహం ఎందుకని సత్యమేమిటి ఆనందము ఆత్మస్వరూపంలో ఉంటుంది తప్ప బాహ్య జగత్తులో ఉండదు కానీ మనం ఏమనుకుంటాం బాహ్య జగత్తులో ఆనందం ఉన్నది అనుకుంటాం ఇది మోహము ఇప్పుడు మోహం ఇప్పుడు కారు ఉందనుకోండి మారుతి కారు మీకు మోహ మారుతి కారులో ఆనందం ఉంటుంది అని అనుకుంటాడు వాడు మారుతీ కారు జడం జడ పదార్థం దానికి ఏం ధర్మాలు ఉంటాయి పొడవు వెడల్పు డెప్ ఎత్తు ఈ మూడు ఉంటాయి బరువు ఉంటుంది వైశాల్యము లేకపోతే ఘన పరిమాణము ఇవన్నీ ఉంటాయి ఆనందము కూడా ఉంటుందా మారుతీకారులో భాగంగా అరవలు దవ్వలు కూడా ఉంటుందా దాంట్లో తూక వేసేట్లాగా ఏమైనా ఉంటుందా ఉండదు కానీ ఆనందం మరి ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది కాదండి కొనుక్కున్నప్పుడు మాకు ఆనందం కలిగింది అప్పుడు కూడా ఆనందం మారుతీకారులోంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చిందా ఇక్కడి నుంచి వచ్చింది సరే మారుతీ గారు కొనుక్కున్నప్పుడు ఆనందం వచ్చింది రోజూ మారుతీకారు కొనుక్కోలేరు కదా కానీ రోజూ ఆనందం కావాలి కదా కాబట్టి మారుతీకారు కొనుక్కుని ఆనందించడం అది మోహమా కదా అది మోహమే ఏది కొనుక్కోకరు లేకుండా ఆనందాన్ని పొందగలిగితే అది జ్ఞానం అంతేగాని ఏదో ఒకటి కొనుక్కుంటేనే మాకు ఆనందం కలుగుతుంది అంటే దాని పేరే మోహము అంటారు ఈ మోహానికి ఆధునిక పరిభాషలో అందమైన పేరు ఒకటి ఉంది అదేంటంటే షాపింగ్ అని అంట అంటే ఏ పని లేకపోతే ఏం తోచట్లేదు విసుగ్గా ఉంది చికాక్గా ఉంది కాబట్టి మాల్కి వెళ్ళి షాప్ చేసినట్లయితే మంచి ఉత్సాహంగా ఉంటుంది చీరలు కొనుక్కోవచ్చు డ్రెస్సులు షూట్లు బూట్లు కొనుక్కోవచ్చు కళ్ళదోళ్ళు కొనుక్కోవచ్చు కళ్ళోళ్ళు అంటే ఉపయోగపడే కళ్ళదోళ్ళు కాదు రే అని ఇంకేమో కలజోళ్లు అవి కొనుక్కోవచ్చు చెప్పులు కొనుక్కోవచ్చు ఉన్నాయి కదా చెప్పులు అంటే ఇంకో వెరైటీ కొనుక్కుంటే ఆనందంగా ఉంటుంది ఇవన్నీ కొనుకుంటే ఆనందంగా ఉంటుంది దీన్ని మోహము ఈ మోహము చీకటి దీనికి ఈ చీకటి నుంచి మనం బయటపడాలి వాళ్ళ ఈ మోహంతో నుండి ఉంటుంది మనస్సు ఆత్మ చైతన్యము ఈ మోహానికి అతీతంగా ఉంటుంది ఓ మైక్ పనిచేస్తుందా లేదు మీరు అలాగే కూర్చోండి ఏమి డిస్టర్బ్ కనక్కర్లేదు కొద్దిసేపు నడిపిద్దాం కాబట్టి ఈ మోహమునకు అతీతముగా ఆత్మస్వరూపము గలదు అంటే మనం మన జీవితంలో మనకి మోహ అనుభవానికి వస్తూ ఉంటుంది అయినా కూడా ఈ మోహము మనస్సులో ఉన్నది తప్ప ఆ చైతన్యం ఆత్మచైతన్యము అంతశ్చేతన దానికి ఈ మోహంతో సంబంధం లేదు నిజానికి ఆ అంతశ్చేతన అదే పరమాత్మ అది ఈ మోహమునకు ఆవలగలదు అది మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు కూడా మీరు మనస్సుతోటి మమేకమైనప్పుడు మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు అన్నీ మనవే అనే ఒక భ్రమ కలిగి మనం సంసారంలో దుఃఖితులమై ఉంటాం మీరు మనస్సుని సాక్షిగా చూస్తూ లేదా అంతశ్చేతన ఆ ఇన్నర్ అవేర్నెస్లో మీరు ఉన్నప్పుడు మనస్సు సైలెంట్ అయిపోతుంది మనసు యొక్క సంకల్పాలన్నీ ఆగిపోతాయి మీరు అంతశ్చేతన మీరు ప్రాక్టీస్ చేయండి బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ జస్ట్ బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ బీయింగ్ అహమస్మి ఆ వాక్యం ప్రధానం కాదు ఆ ఫీలింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్ సో ఆ ఫీలింగ్లో అంతశ్చేతనలో మీరు ఉన్నప్పుడు మనస్సులో ఎటువంటి సంకల్పములు ఉండవు ఆ అంతశ్చేతన అది మీ యొక్క యథార్థ స్వరూపము ఆ స్థితిలో ఉండి మీరు మనస్సుని సాక్షిగా దర్శిస్తూ ఉంటారు ఆ మనస్సులో అజ్ఞానం ఉంటుంది మనస్సులో మోహం ఉంటుంది సుఖదుఖములైన ద్వంద్వములన్నీ మనస్సులోనే ఉంటాయి తప్ప ఆ మనస్సుకి సాక్షి ఆ ఆత్మ చైతన్యమునందు ఈ ద్వంద్వాలు ఉండవు ఈ మోహము కూడా ఉండదు కాబట్టి ఒకసారి శ్లోకం అందాము కవింపురాణం అనుశాసిరం తర్వాతే అణోరణీయాసం అనుస్మరే సర్విత్యూప ఆదిత్యవర్ణం తమజఫ్ పరస్తాద్ అక్కడికి చాలా మంచి శ్లోకాన్ని మనం పూర్తి చేసాం పర్వాలేదు నాకు కనపడుతుంది కరెక్టే వైర్ మీద కలుగుతుంది నిజమే చాలా మంచి శ్లోకం దీన్ని చక్కగా మనస్సులో అనుసంధానం చేసినట్లయితే ఆ ఈశ్వరస్మరణ మనం చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి స్మరించాలి మరి ఇప్పటిదాకా మీరు ఆత్మ చైతన్యం అదే అదే దాని పేరే ఇది ఈశ్వరుడు అన్న అంతశ్చేతన ఆత్మచైతన్యము సాక్షి చైతన్యం అంతా ఒకటే ఈశ్వరుడు సాక్షి చైతన్యం రూపంగానే ఉంటాడు కాబట్టి రెండూ ఒకటే మొత్తానికి లేదా మీరు ఏదైనా ఒక నాన్ని ఆలంబనంగా చేసుకుని ఈశ్వరుని స్మరించే అలవాటు ఉందనుకోండి ఇప్పుడు దాన్ని మార్చేనక్కర్లేదు ఎటు వచ్చి మనస్సుతోటి సంసార విషయాలని సంకల్పిస్తూ నామాన్ని అంటూ ఉంటే దానివల్ల ప్రయోజనం తక్కువ ఉంటుంది రా ఓ నమ శివాయ ఓ నమ శివాయ ఓ శివాయ అని అనుకుంటూ మనస్సు అంతి చోట్లకి పరుగులు తీస్తోందనుకోండి అది దానివల్ల ఆ అంతరంగంలో వికాసం బాగా రాదు మనస్సు పూర్తిగా ఓ శివాయ మీద లగ్నమై ఉండాలి అందుకోసం కూడా మీరు ఈ అంతశ్చేతనని అభ్యాసం చేయటం అవసరం కాబట్టి ఏ రూపంగా చూసినా మీరు ఒక మంత్ర మంత్రమైన శబ్దము రూపంగా భావన చేసిన లేక అంతశ్చేతన రూపంగా నిష్ఠ ఆత్మనిష్ఠుడై ఉన్నా ఏం చేసినా కూడా ఆ ఈశ్వరస్మరణమే అవుతుంది దాన్ని బాగా మనం కల్టివేట్ చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి సంసారాన్ని స్మరించకూడదు ఊరికే అస్తమానం సంసారాన్ని స్మరించకూడదు ఎందుకంటే సంసారాన్ని స్మరించే దుఃఖము భయము తర్వాత స్ట్రెస్ ఒత్తిడి మానసిక ఒత్తిడి ఇవన్నీ పెరుగుతాయి ఇవన్నీ పెరిగితే అవుతుంది శరీర ఆరోగ్యం కుంటు పడుతుంది అప్పుడు మనకి రెండు సమస్యలు సంసారాన్ని గురించి చింతించాలి శరీర ఆరోగ్యం గురించి కూడా చింతించాలి కాబట్టి ఇదంతా కూడా ఈ సంసార దుఃఖం ఇది మనకి మనం కొని తెచ్చుకునేది తప్ప మనకి ఎవళ్ళు కల్పించరు అటు దేవుడు కల్పించడు లేకపోతే ఇతరులు కల్పించరు మనం సంకల్పం చేసి చేసి చేసి సంసార దుఃఖాన్ని పెంచుకుంటాం సంకల్పం చేయటం ద్వారానే సంసార దుఃఖం పెరుగుతూ ఉంటుంది మీరు సంసారం గురించి సంకల్పం చేయటమే మానేసేయాలి మరి ఎలాగా సంకల్పం చేయటం ఎలా మానేయగలుగుతాము అంటే ఈశ్వరుణ్ణి స్మరించటం ద్వారా సంసారమును స్మరించేటువంటి పనిని మానివేయగలుగుతాము అది మంచి శ్లోకం అది దాని తర్వాత శ్లోకం అయిపోయిందా అంతట్లోకి దాని ప్రాణం అంతే పది నిమిషాలకే క్యాడీల్ ఉంటుందో కొద్దిసేపు తర్వాత శ్లోకం నోటికి వచ్చిందే ఏంటుంది మొదలెమిటో తెలిస్తే ప్రయాణకాలే మనసాచలేనా భక్త్యాయుక్త అది కాదేమో నా యోగ బలైన భ్రువోర్మ్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ అబ్బాయి చాలా ముందుకు వెళ్ళిపోయి కాదు అదే కరెక్టే శత పరం పురుషముపైతి దివ్యం అక్కల్లా అక్కల చాలి ఇంకా అక్కల్లా చాలా మంచి శ్లోకం కంటిన్యూషన్ సో అల్లా ఈశ్వరుణ్ణి మనం స్మరిస్తే ఏమిటవుతుందండి పురుషం ఉపైతి ఆ పురుషుణ్ణి మీరు పొందుతారు పురుషుడు అంటే సరిగ్గా అర్థం చేసుకుని ఇంతకుముందు చెప్పాను నేను అంటే మళ్ళీ చెప్తూ ఉంటా మళ్ళీ మీకు గుర్తు రావటం కోసము తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుందని పురుషుడు అంటే మగవాడని కాదు ఇక్కడ ఇది మగవాళ్ళు ఆడవాళ్ళ సమస్య ఏం ఇది ఇక్కడ పురుషుడు అంటే పూర్ణ పరమాత్మ ఆ అనే పదంలో పూర్ణత్వాత్ పురుష అది అర్థం పూర్ణ చైతన్యానికే పురుష అని పేరు ఆ పురుషుడు అంటే పరమాత్మ దివ్యం పురుషం దివ్యం పురుషం అంటే దివ్ అంటే ప్రకాశించు కాబట్టి ఆ పూర్ణ పరమాత్మ ఆత్మచైతన్యం రూపంగా అంతఃసాక్షి రూపంగా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు ఆ పరమాత్మను వీడు ఈ సాధకుడు పొందును పరం పురుషం ఉపైతి దివ్యం అయితే అది పొందాలంటే ఏం చేయాలి ండు సాధనలు చెప్పారు ఎలాగంటే ప్రయాణకాలే ఇంకా అక్కర్లేదులేండి వారికి ఊరికే శ్రవణం చేస్తే సరిపడుతుంది నేను శ్లోకం చూసుకుని నేను వ్యాఖ్యానం చేస్తాను ఎటు నా వాయిస్ మీకు వస్తుందా అందరికీ ఓకే మీరు నా వాయిస్ మీకు బాగా రావాలి అంటే మీరందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయాలి ఎలా ఉందో సైలెన్స్ ఒకసారి సైలెన్స్ని అబ్జర్వ్ చేయండి మీరు వినండి ఆ సైలెన్స్ని పరిశీలించండి అబ్బా ఎంత లోతుగా ఉందో చూడండి ఆ సైలెన్స్ సో సైలెన్స్ చాలా ప్రొఫౌండ్గా ఉంటుంది మంచిది సో ఆ పరమపురుషుణ్ణి ఆ పరమాత్మని మన హృదయంలో మనం ఆత్మరూపంగా పొందవచ్చు మనం ఎక్కడికి ఎక్కడికి పరుగులు తీయినక్కర్లా మనిషి అజ్ఞాని అంటారు ఏమిటంటే అజ్ఞానం ఏమిటో చెప్పమంటారా దేవుడి కోసం పరుగులు తీయడం ఒక అజ్ఞానం ఎందుకంటే దేవుడు బయట ఉండాలి కదా బయట ఎక్కడ ఉ బయట ఉన్నాడా లోపల ఉన్నాడా బయట లోపల కూడా ఉన్నాడు కానీ మీరు తెలుసుకోగలిగేది బయట కాదు లోపలే లోపలే తెలుసుకోగలుగుతారు అలా కాదండి మేమేమో తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసి వచ్చామంటే ఊరు వెర్రివాడ నువ్వు తిరుపతి వెళ్ళి దేవుణ్ణి బయట దర్శించలేదు లోపలే దర్శించావు తిరుపతి వెళ్ళి అలాగో అలా పది సెకండ్ల వెంకటేశ్వర స్వామిని కళ్ళప్పగించి ఆ దివ్య విగ్రహాన్ని చూశారు ఆ ఆ రూపము ఆ రూపము బయట ఉందా లోపల ఉందండి లోపలే ఉంది కాబట్టి దర్శించేది లోపలే దర్శిస్తారు బయట దర్శించేది ఏమీ ఉండదు కనుక కానీ మనిషి అజ్ఞానంలో ఉంటాడు కనుక బయట ఉన్నాడు ఈశ్వరుడు అని అనుకుంటాడు ఎనీవే ఇక్కడ సాధనని కొంత చెప్తున్నారు ప్రయాణకాలే ప్రయాణకాలము ఇది గీత భగవద్గీత ప్రయాణకాలము అంటే మనం రైలు టికెట్ కొనుక్కున్నాం బస్సు టికెట్ కొనుక్కున్నాం రైలుండి వెళ్తున్నాం పదో తారీఖుని వెళ్తున్నాం అది కాదు దేర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రయాణకాల ఎక్కడికి వెళ్తామండి వెళ్ళి మళ్ళీ వాపస్ వస్తాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళడు మెడికల్ రిప్రజెంటేటివ్ రోజు రైలు ఎక్కుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్తాడు మళ్ళీ వాపస్ వస్తాడు అది కాదు ప్రయాణం అంటే ఒక్కటే ప్రయాణం ఉంది అదేమిటంటే ఇంకా వాపసు వచ్చి ప్రసక్తి లేదు వెళ్ళడమే ఇంకొకటే వెళ్ళడం ఆ ప్రయాణము సో అదేమంటే దేహ త్యాగము అని అర్థం మరణము అనకూడదు ఎందుకంటే ఆత్మ చైతన్యానికి మరణం ఏం లేదు పోనీ దేహం మరణించింది అంటే దేహం మరణించడం ఏమిటి దేహం జడమదే అదేం మరణిస్తుంది అది మరణించిది లేదు మరి ఏమిటి ప్రయాణము అంటే దేహ త్యాగము ఆత్మచైతన్యం ఈ దేహమునందు నేను నాది అనే అభిమానాన్ని విడిచిపెట్టుట అంతే ప్రయాణము అంటే ఇమ్మిగ్రేషన్ అంటారు ఇమ్మిగ్రేషన్ అంటే కెనడాకి ఇమ్మిగ్రేట్ అయిపోతారు ఇక్కడి నుంచి పెట్టే బేడా సర్దేసుకుని కెనడా బార్డర్ దగ్గరికి వెళ్ళి ఆ బోర్డర్ యువతలో కూర్చుంటారు కూర్చుని అప్లికేషన్లు ఇస్తారు అయా మేము తిండి లేదు తిప్పలేదు ఇక్కడే కూర్చుని మా అప్లికేషన్లు మీరు చూడండి మమ్మల్ని లోపలికి రానివ్వండి అంటే అప్పుడు కెనడా వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఓ పది మంది రెండు లోపలికి రానిస్తారు ఈ పది మంది వెళ్ళిపోతారు ఇంక వాళ్ళు కెనడాకి వెళ్ళిపోయారు కెనడా సిటిజన్లు అయిపోతారు అలాగే వెళ్ళిపోవడం అనమాట ఇంకా పెర్మనెంట్గా వెళ్ళిపోవడం ప్రయాణ కాలం దేహమును త్యాగము చేయుట ఎలా అయితే ఈ కంట్రీ సిటిజన్ విధులుపెట్టి అమెరికన్ సిటిజన్షిప్పు కెనడా సిటిజన్షిప్ తీసుకుంటారో అదేవిధంగా భూలోకం యొక్క సిటిజన్షిప్ విధులుపెట్టేసి పరలోకం సిటిజన్షిప్ తీసుకోవటం పేరే ప్రయాణకాలము ఇదే హ్యాగము అని అర్థం ఈ ప్రయాణకాలంలో ఏం చేయాలో చెప్తున్నారు ఇక్కడ మనస్సు ఏకాగ్రముగా ఉండవలేను మనసా అచలేన అచలముగా ఉండవలను అంటే ప్రయాణకాలంలో మనస్సు నిశ్చలంగా ఉండాలి అంటే ఒక జీవిత కాలము మనస్సుని మీరు నిగ్రహించటం అభ్యాసం చేయాలి ధ్యానం చేస్తూ ఉండాలి అలా అనుస్మరే తను ఇంతకుముందు శ్లోకంలో చూశాము అను అంటే నిరంతరముగా ఆ అంతశ్చేతన సెల్ఫ్ అవేర్నెస్ అలా నిరంతరంగా మెయింటైన్ చేసుకుంటే దేహత్యాగ సమయంలో కూడా అదే అవేర్నెస్ మెయింటైన్ అయిపోతుంది మనస్సు యొక్క చలనము ఉండదు లేకపోతే ఏమవుతుంది ప్రయాణ సమయంలో కూడా మనస్సు ఏవేవో సంకల్పాలు చేస్తూ ఉంటుంది సాధారణంగా మనస్సు చేసే సంకల్పాలని ఇది ఇది ఇలా ఉంటే బాగుండును అది అలా ఉంటే బాగుండును అనే ఒక కామన కామన లేక అపేక్ష ఏదో ఒక అపేక్ష మన నుంచి ముందు అనిపిస్తుంది అన్ని పనులు బాగానే చేసాం కానీ ఒక్క పని సరిగ్గా పూర్తి అనిపిస్తుంది ఏదో అనిపిస్తుంది మనస్సు అలాగే ఉంటుంది మనస్సు ఏమనుకుంటుందంటే ఈ సంవసారంలో ఏవో కొన్ని పనులు ఉన్నాయి మనం చేయాల్సినవి అని అనుకుంటుంది అలా ఎంతకాలం అనుకుంటుంది బతుకు ఉన్నంతకాలం ఇంకో క్షణంలో చచ్చిపోతాడనగా అప్పుడు కూడా ఈ సంసారంలో ఇంకా మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అని అనుకుంటుంది సముద్రంలో తరంగాలు ఆగిపోవడం అనేది ఏమీ ఉండదు అదేవిధంగా ఈ సంసారంలో ఇంకా పూర్తి కాకుండా మిగిలి కూడా అలా ఉంటాయి కాబట్టి సంసారం గురించి స్మరిస్తూ ఉన్నంతసేపు మరణించే సమయంలో కూడా అదే స్మరణ కలుగుతుంది ఎప్పుడైతే సంసారస్మరణ కలిగిందో ఆ స్మరణకి తగ్గ ఇంకొక జన్మ వస్తుంది అది ఎంత దురదృష్టమో చూడండి సో భరతుడు మరణించే ముందు లేడీని స్మరిస్తూ మరణిస్తే తాను లేడీ అయి పుట్టాడు అలాగ అలాగవుతుంది కాబట్టి ఇంకో జన్మ మళ్ళీ జన్మ దుఃఖం జరా దుఃఖం దుఃఖం దుఃఖం అంటో ఏదో కవులు చెప్తారు సో మళ్ళీ ఈ సంసారం ఇలా నడుస్తూ కనుక దీనికి ఉపాయం ఏమిటంటే ప్రయాణ కాలమునందు మనము మనస్సును నిగ్రహించుకోగలగాలి అంటే ఇప్పటి నుంచి నిగ్రహించుకోవాలి అని అర్థం కానీ ఇక్కడ టాపిక్ మటుకు ప్రయాణ కాలానికి సంబంధించిన టాపిక్ సో దాన్ని ఆ మనం పరిశీలిద్దాము అచలమైన మనస్సు అంటే నిశ్చలమైన మనస్సు మనస్సును ఏకాగ్రం